మరి పోయిన వారం మనము యహోశివ విషయం ధ్యానం చేసినాము యహోశివ ఉన్న దేవుడు ఏ విధంగా బలపరుచున్నాడు ఏ విధంగా ధైర్యపరుస్తున్నాడు ఆ విషయం మనము చూసినాము ఇంకా ఒక వచ్చనం చూసి దాన్ని మనం కంటిన్యూ చేద్దాం అది యహోశివ నలభై సంవత్సరాలు యహోశివ మొదటి అధ్యాయం మొదటి వచ్చిన నుంచి తొమ్మిది వచ్చిన లోపల మనం చూసినట్లయితే దేవుడు యహోశివను బలపరుచున్నాడు మోషే ద్వారా మోషే యొక్క నాయకత్వము ముగించి ఉన్నటువంటి సమయంలో దేవుడు యహోశాను బలపరుస్తూ యహోశ ద్వారా ఈ యొక్క ఇస్రాయల్ జనంగా నడిపిస్తేందుకు దేవుడు సిద్ధపరుస్తుంటున్నాడు అయితే మనము పోయిన వారం ఐదు ఆరు ఏడు వచ్చిన చూసి ఉంటున్నాము ఈ రోజు మనం ఎనిమిది తొమ్మిది వచ్చిన చూసి నా వాక్యం నేను ముగిస్తాను తొమ్మిది ఎనిమిదవ వచ్చినం ఈ ధర్మశాస్త్ర గ్రంథం నువ్వు బోధింపక తప్పిపోకూడదు ఈ ధర్మశాస్త్ర గ్రంథంను నీవు బోధిపక తప్పిపోకూడదు అని దేవుడు యహోషవతో మాట్లాడుతుంటున్నాడు మన జీవితం అన్నిటికంటే శ్రేష్టమైనది నా జీవితంలో అన్నిటికంటే శ్రేష్టమైనది ఏంటంటే ఈ పరిశుద్ధ గ్రంథం చదవడము ఇందులో ఉన్న విషయాలను ఇతరులతో పంచుకోవడం అది శుభవార్త అది శుభ సందేశము వార్త గుడ్ న్యూస్ ఈ లోకంలో ప్రతి రోజు ఈ వాక్యం ను ఈ గ్రంథంను ఈ పరిశుద్ధ గ్రంథం చదవడము అంత ఉన్న ఇతరులకు పంచిపెట్టడం దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు జాస్వా ఈ గ్రంథం నువ్వు ఖర్చు తప్పిపోకుండా ప్రతిరోజు తప్పిపోకుండా నువ్వు చదివి ధ్యానించి ఇతరులకు బోధించాలా అనే దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు చూడండి యవశ్వ దేవుడు ఈ సమయంలో మనతో కూడా మాట్లాడుతుంటున్నారు మన అందరూ కూడా దేవుని యొక్క పిలుపు అందుకు నుంచి బిడ్డలే ఉంటున్నాం ప్రతి ఈ యొక్క వాక్యం చదివి ఇతరులకు మనము బోధించాల దాని వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయట నీవు జాగ్రత్త పడినట్లు దానిని ధ్యానించవలన ఇందులో ఏ విషయంతో రాసి ఉంటున్నారు ఏ ఒక్క విషయం తప్పిపోకుండా విషయం మనం దానికి యాడ్ చేయకుండా ఉన్నది ఉన్నట్లుగానే ఈ వాక్యం మీద ఆధారపడి మనం ఎప్పుడైతే దేవుని పరిచర్య దేవుని కోసం నిలబడి మనం కార్యం చేయడానికి సిద్ధంగా ఉంటామో దేవుడు గొప్పగా మనం వాడుకోవడం మొదలు ఉంటాడు అది దేవుని పని అది ఇంకా ఎవరి పని కూడా కాదు దేవుడు ఆ చేస్తా ఉంటాడు మోసం మాట్లాడతాడు ప్రభు అనే నాయంతో మాట్లాడలేను నేను నత్తి అంటున్నాడు నీకేందుకు ముప్పై నిలబడని చెప్పాడు అదైన పని మాత్రమే అదైన పని మాత్రమే ఒక విషయం ఈ సమయంలో జ్ఞాపకం చేస్తాను మొదటి చేష్ట పుత్రుడు చనిపోతారు అని చెప్పి ఉంటున్నారు అయితే ఫరు పదమూడు మంది చేష్ట పుత్రులు చనిపోయి ఉంటున్నారు పదమూడు మంది అండి అంటే పదమూడు మంది అంటే ఏంది ఆయనకు పదమూడు భార్యాలు ఉన్నారు ఆయనకు పదమూడు మంది భార్యలు ఉన్నారు నాకు పదమూడు మంది చనిపోయారు అప్పుడు చనిపోయిన తర్వాతనే మీకు నేను వచ్చే వారం ఆ ఎవిడెన్స్ భూమి ఇస్తాను రెఫరెన్స్ సాగిస్తాను మీకు పదమూడు మంది భార్య పిల్లలు చనిపోయిన తర్వాత ఆయన ఒక కదిలిక వచ్చింది అలాగే నా దేవుడు ఇంత గొప్పవాడ కదిలిక ఆయన జీవితంలో కలిగిన తర్వాత నీ వాళ్ళను ఆ యొక్క ఐగుప్తుల నుంచి పంపించడం ఆరంభమై అక్కడ మరి ఈ సమయంలో దేవుడు యహోశతో మాట్లాడుతూ బలపరుస్తూ అన్ని విషయాలు చక్కగా దేవుడు ఆయన చెప్తుంటున్నాడు తొమ్మిదో నేను నీకు ఆజ్ఞ ఇచ్చినాను కదా నేను నీకు ఆజ్ఞా ఇచ్చినాను కదా నిబ్బరము కలిగి ధైర్యగా దిగులు చెడియాకుము చెడియకము నీవు నడుచు మార్గం దేవుడు నీవు నీకు తోడైండును దేవుని యొక్క వాగ్దానం దేవుని యొక్క వాగ్దానం ఏముంటుందంటే నీవు ధైర్యం కలిగి ఈ ఈ చూస్తుంటే ఐదు వచ్చిన ప్రతి వచనం దేవుడు మాట్లాడుతున్నాను ధైర్యం కలిగి ఉండము ధైర్యం కలిగి ధైర్యం కలిగి ఉన్న కుడి గానీ ఎందుకంటే ఈ లోకంలో అనేక శ్రమాలు వస్తుంటున్నాయి అనేక శ్రమలు చూస్తుంటున్నాడు ఆయన కన్ను కానీ నువ్వు మాత్రము పడిపోకూడదు నా యొక్క ప్రజలను ఎందుకని నేను వాగ్దం చేస్తున్నాను వాళ్ళు అక్కడికి వెళ్ళి చేసి తీసుకొచ్చుంటారు కాబట్టి తప్పకుండా నువ్వు నిబుర ధైర్యంగా ఉండాలా ఈ జనాలను నడిపించాలా అనే దేవుడు అర్థంతో మాట్లాడుతుంటున్నారు మరి ఈ సమయంలో ఈ వాక్యం వ్యక్తిగతంగా మనం ఆలోచన చేసినట్లయితే మనం కూడా ధైర్యం చేయాలవసరము మనం అనేక పర్యాములు మనం కింద మీద అయ్యేటువంటి సమయాలు మనకు వస్తూ ఉంటున్నాయి ధైర్యం కలిగి ఉండ నా దేవుడు తప్పకుండా నడిపిస్తా ఉంటాడు నేను బండి నడిపిస్తుంటా వస్తుంటున్నాను పోలీస్ పట్టిన నేను చెప్పిన అయ్యా నేను సేవ చేయలేకపోతున్నానగానే పోండేసారి పోండి అన్నారు ధైర్యం నెలలో ఉన్నాయి నా ప్రభు నాలో ఉన్నాడు కాబట్టి నన్ను ఎవరు కూడా ఆపలేడు ఆ ధైర్యంతో నా ప్రయాణం చేస్తుంది నీవు నడుచు మార్గం ను చేసే నువ్వు నడిచే ప్రతి మార్గంలో ను చేసే ప్రతి సేవలో నువ్వు పెట్టే ప్రతి అడుగులో నేను తోడుగా ఉంటానని దేవుడు చెప్తుంటున్నాడు దేవుడు తోడుగా ఉండాలా మనకు దేవుని ఏర్పాట్లు మనం ఉంటున్నామని నేను మరోసారి జ్ఞాపకం చేస్తుంటున్నాను అందుకోసమే దేవుడు యోశతో మాట్లాడడం ఆరవం చేసి దేవుడు యోశో ద్వారా గొప్ప కారం చేసినా నీ దేవుడు అనేహ నీకు తోడై ఉండున్నట్లు చూడండి మనం చేసే పనులలో మనం సేవలలో దేవుడు ఒకవేళ మనకు తోడుగా లేకపోతే దేవుడికి సంపూర్ణగా ఆయనను ప్రేమించకపోతే దేవుని సంపూర్ణగా మనం ఆయనను మనవానిగా నా దేవునిగా రక్షకునిగా అహంకరించ ఎడలా దేవుడు కారం చేయడాన్ని దేవుడు కారం చేయడానికి ఏమాత్రం ఇష్టపడదు ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతామో ఎప్పుడైతే ఆయన మనం సమర్పించుకుంటామో దేవుడు మనను వారు కూడా మొదలు పెడతా ఉంటాడు ఆ వాక్యం కూడా అర్థమవుతుంది ఎప్పుడైనా సమర్పించుకుంటామో ప్రతి వాక్యం అర్థమవుతుంది ప్రతి పదం మనకు అర్థమవుతుంది మరి ఒకవేళ దేవుని సమర్పించకపోతే నీ పూర్ణ మనసుతో నీ పూర్ణ ఆత్మ దేవుని అర్థం చేయకపోతే ఏ వాక్యం నీకు అర్థం కాదు నీలో లోనికి వాక్యం మరి ఏమని అదేవిధంగా ప్రశ్నించినాడు ప్రతిరోజు ఈ గ్రంథంను చదువు చదివిని బోధించు చదువుకుండా బోధిస్తే మాత్రం వాక్ వాక్యం అంతా కూడా ఎటు అటు వెళ్తా ఉంటది మరి ఈ రోజు ఏవోషతో మాట్లాడి మాటలో ఏవోష వాగ్దానం చేసి ఆ వాగ్దానం దేవుడు మనకు కూడా చేస్తున్నాడు దేవుడు నీకు తోడయిండును దేవుడైన ఏ మనకు ఈరోజు తోడైంటున్నాడు ఏ విషయాన్ని మనం చేసే పరిచయాలో మనం చేసే ప్రయాణంలో దేవుడి కోసం ఎక్కడ సాక్షిగా దేవునికి ఏదైతే వాక్యం మనం పరిచయం చేయాలనుకుంటున్నామో శుభ సందేశం ఎక్కడైతే అందజేయాలనుకుంటున్నామో దేవుని తరపున రాయబారుగా మనం ఎక్కడైతే ఉంటున్నామో దేవుడు ప్రతి విషయంలో దేవుడు మనకు తోడుకుంటున్నారు ఇది ఏవో దేవుడు వేసినటువంటి ఆయనకు బలపరిచినటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము ఆ రోజులలో ప్రవక్తలు దేవుడు మాట్లాడేవాడు కానీ ఈ రోజులలో ప్రతి సమయంలో దేవుడు పరశు దేవుడు మనం ఉండి మన దోరాకారం చేసామనుకుంటున్నారు నేను అనుకుంటా కొన్నిసార్లు వాళ్ళకంటే గొప్ప వాళ్ళం మేమేమో అనుకుంటూ ఉంటాం అందరితో దేవుడు మాట్లాడేవే కాదు ఆ రోజు కొంత ప్రవక్తలతో ఏర్పాటు చేసిన వాళ్ళతో మాట్లాడేవారు కానీ ఈ రోజులలో ప్రతి ఒక్కరితోనే ప్రతి ఒక్కరితో ఎవరైతే ప్రభావాన్ని ఎవరైతే నిరబెడతారో దేవుడు వాళ్ళతో మాట్లాడితే ఎవరు అది వాగ్దానం ఏక మరి ఈ సమయంలో దేవుడు పోయిన వారంలో నుండి ఈ వారం దాకా పోయిన వారం కొన్ని విషయాలు చూస్తాము మరి దానికి ఈ రోజు ముద్దింపు తెలుసుకుని చూస్తాము మరి దేవుడు చిత్తం అయితే వచ్చే వారం మనం డబ్బులో వెళ్తాము మరి ఈ సమయము మరి నేను